కాబట్టి సంసారము మిథ్య అని తెలుసుకోవడంలోనే సత్య సాక్షాత్కారము ఆధారపడి ఉంటుంది ఆ తెలుసుకోవడం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు సత్య సాక్షాత్కారం గురించి కంగారు పడకండి యొక్క మిథ్యాత్వాన్ని అనుభవానికి ప్రయత్నం చేయండి ముందు అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే దీంట్లో రెండు సంస్థలు ఉన్నాయి నా పాఠం మొదలయ్యేప్పటికీ ఈ సంసారము సత్యమని కొంత సాగేపటికి ఏమో ఈయన ఇలా చెప్తున్నాడు ఇది సత్యమో కాదో అని సంశయము ఆరంభంలో విప్రతిపత్తి సంసారము సత్యము మధ్యలో సంశయం ఇది సత్యమా మిథ్య ఈ రెండింటినీ కూడా తుడిచిపెట్టి సంసారము మిథ్య అని మీకు ఆ భావన కలిగిట్లా నేను చేయటం అది నా కర్తవ్యము నేను ఆ పని చేయగలిగితే నేను కృతార్థుడనైనట్టు లెక్క మరి దేవుడు మాట నువ్వు దేవుడు గురించి చింత చెయ్యకు దేవుడు గురించి నువ్వు బెంగపెట్టుకో దేవుడు ఎక్కడికి పోవడం ఎక్కడికి పోవడం ఎందుకో తెలుసునా నీలో ఉన్నాడు దేవుడు నువ్వు తెలుసుకుంటే తత్వమసి తెలుసుకునే ఛాలెంజ్ నీకు ఉంటే తత్వమసి కాబట్టి దేవుడు గురించి నువ్వు చింత చేయకాయ ఈ సంసారం పెద్ద మోసమని దగా అనే సంగతిని నువ్వు తెలుసుకో ఎందుకంటే నేను పాముని చూడను అనే పాముని చూడటం మానేసి వరకు అది త్రాడు అనే జ్ఞానం మీకు కలగదు దాన్ని పాముగా చూస్తున్నంతసేపు అది త్రాడనే సంగతి మీకు తెలిసేటువంటి అవకాశమే లేదు మీరు మీకు చాలా విషయాలు తెలుసుండాలి మీకు పాము కనపడ్డప్పుడు పాము కనపడ్డ ప్రతిసారి మీకు తెలుసున్న తెలుసుల్సిన విషయాలు ఏమిటో తెలిసిన ఈ సృష్టిలో పాములు మాత్రమే కాదు త్రాడులు కూడా గలవు అని ఒకటి తెలుసు రెండు అనేక సందర్భాల్లో పాము త్రాడుని పోలి ఉంటుంది ఈ రెండు తెలుసుండాలి ఈ రెండు స్మృతికి కావాలి అవి స్మృతికి వస్తూనే మీరు చేస్తారు ఆ పాముని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తారు ఈ రెండు స్మృతికి రాలేదనుకోండి మీకు అది పాముని పోలి త్రాళ్ళు సృష్టిలో ఉంటాయని ఆ పా కూడా సృష్టిలో ఉంటాయి పాము త్రాడుని పోలి ఉంటుంది అని రెండు అంశాలు మీకు బుద్ధికి రాలేదనుకోండి మీరు పామునే చూస్తూ ఉంటారు త్రాళ్ళుని తెలుసుకునే అవకాశము ఉందనే ఉండదు కాబట్టి ఈ సంసారం యొక్క మీరు బాగా తెలుసుకోవాలి రియల్ ఎగ్జిస్ట్ సత్యతత్వము గలదు ఉంటుంది ఆ సత్యతత్వము అది అజ్ఞానంచేత ఇప్పుడు మిథ్యారూపమైన సంసారంగా భాషిస్తోంది కాబట్టి ఈ మిథ్యాత్వాన్ని బాగా వంట పట్టించుకున్నప్పుడు మాత్రమే మీరు సత్యతత్వాన్ని తెలుసుకోగలుగుతారు దాంతో నిజాద నచ అది ఆత్మస్ సంసారము యొక్క మిథ్యాత్వానికి ఒక చక్కటి వివరణ భాష్యకారుల యొక్క వివరణ గీతలో ఈ శ్లోకము ఇక్కడ ఇచ్చిన భాష్యము చాలా చిన్నవి ఇవి సంసారం యొక్క చాలా బాగా నిరూపించినటువంటి సందర్భాలు ఇక అశ్వస్థమేనం సువిరూఢ మూలం అసంగశస్త్రేణ దృఢైన చెత్వ ఈ సంసారం అనే చెట్టు బాగా వ్రేళ్ళు పాదుకొని ఉన్నది బాగా వ్రేళ్ళు పాదుకొని ఉన్నది జనులు ఎలా ఉంటారంటే వాళ్ళ హృదయంలో సంసారం బాగా దృఢంగా నెలకొని ఉంటుంది జనులలో ఉంటారు వాళ్ళు హస్తులు కావచ్చు సన్యాసులు కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు సంసారం చాలా గట్టిగా నెలకొని ఉంటుంది వాళ్ళకి మీరు వాళ్ళు ఊహించేటువంటి సమస్యలకి మీరు పరిష్కారం చెప్తే మీరు గురువు గారు నీ సమస్యలలో సాధన లేదురా అని చెప్తే మీరు సమ్ యూస్లెస్ పర్సన్ అలా ఉంటారు వాళ్ళు సంసార్లో అలాగే ఉంటారు ఇప్పుడు ఒక ఆయన వయస్సు డెబ్బై ఏళ్ళు ఉంది ఆయన బిజినెస్ మొదలు పెడుతున్నాడు స్వామీజీ బిజినెస్ మొదలు పెడతాను నాకు ముహూర్తం పెట్టి మీరే వచ్చి దెబ్బను కట్ చేయండి అంటాడు అప్పుడు నీకు ఈ వయసులో బిజినెస్ అందిరాను ఆయన నువ్వు వచ్చా భగవద్గీత క్లాసు వినివోన్ నేను అన్నాను అనుకో ఏమండీ మీకు కావస్తే చంద అడగండి కానీ నేను ఆయన ఇలాంటివి చెప్తారేమిట అంటే ఆ సంసారం అంత గట్టిగా బలంగా ఉంది ఇంకో ఆయన అంటాడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి ఉత్తరాలు రాయడం మానేశాడు మీరు కలిసినప్పుడు నాకు ఉత్తరం రాయమని చెప్పండి అంటే అంటే నేనంటాను వాడు ఉత్తరం రాయడం నీకు ఎందుకు రా వాడు ఉత్తరాలు రాయడం మానేశారని ఎందుకు అనుకుంటున్నా ఉత్తరాలు నీకు నీకు ఉత్తరం పంపిస్తూనే ఉన్నాడు కదండి ఏమీ ఉత్తరం రాలేదండి అంటే వచ్చింది నాకు తెలుసు ఏమిటి ఆ ఉత్తరం అంటే ఇంకా నువ్వు నా గురించి పట్టించుకోవడం మానేసి స్వామీజీ భగవద్గీత చదువుకో అది నీకు ఉత్తరం వచ్చి అది ఏ ఉత్తరం రాకపోవడానికి అర్థం అది ప్రతిది ఉత్తరం ఇప్పుడు ఉత్తరం రాసిందే దానికొక ఉత్తరం రాయకపోతే అది ఇంకో ఉత్తరం కాబట్టి ఆ ఉత్తరం నీకు వచ్చింది ఆ ఉత్తరాన్ని నువ్వు చదవట్లేదంటే ఓ మహాత్ముడు ఖాళీ కాగితాన్ని కవర్లో పెట్టి పంపించాడు అది ఉత్తరం ఇప్పుడు ఉత్తరం వచ్చినట్టనట్ట వచ్చింది దాంట్లో మెసేజ్ ఉందా లేదా ఉంది మౌన వ్యాఖ్య ఉందా లేదా కాబట్టి ఉంది మెసేజ్ ఉంది మీరు అలాంటి మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు అంటే అవన్నీ మరి మనం సంసారలేం కదా పిల్ల పీచు ఉంటారు కదా అదేనయ్యా మీ భ్రమానం సంసారవి కాదు నేను సంసారాన్ని సంసారాన్ని అలా అనకాయా వినడానికి చెప్పడానికి కూడా బాగా శోభగా ఉండదు అంత మిథ్యాత్వాన్ని నెత్తినెత్తుకోకూడదమ్మా నువ్వు సంసారివి కాదు అట్లీస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్ ఫర్ గాడ్ సెట్ నేనెవరో నాకు తెలియదు నేనెవరు అని అట్లీస్ట్ ఆ మాత్రం ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి ఈ తండ్రి కొడుకు మనవడు తాత ఇవన్నీ కూడా నువ్వు కల్పించుకున్నటువంటి సంబంధాలు తప్ప వీటిల్లో వాస్తవికత లేదు కీప్ అన్ ఓపెన్ మైండ్ అట్లీస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్ ఐ డో నాట్ నో హూ యావ్ ఐ నాకు తెలియదు అని ఓపెన్ మైండ్ పెట్టుకో తెలుసుకోవడానికి కంగారు పోనీ కంగారలేదు ఎప్పుడు తెలిస్తే పోనీ జన్మ కావచ్చు మళ్ళీ జన్మకు తెలుస్తుంది ఏం కంగారులేదు నిజమే కానీ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ కానీ పీపుల్ డో నాట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ యూ డో నాట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ సో అంటే అర్థం సంసారము చాలా గట్టిగా పాదుకుని ఉన్నది ఒకళ్ళు నాతోటి తమ సంసారం నేను ఇవన్నీ కల్పించి చెప్తూ ఉంటాను ఇలాగే ఒక అసలు చూడండి కల్పించి చెప్తూ ఉంటాయి ఇవన్నీ యథార్థము మీరు అనుకోకండి ఉడికే దృష్టాంతాలను అలాగే సృష్టిస్తూ ఉన్నాను ఒకవేళ నాతోటి ఆమె స్వామీజీ మీతో డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి మీకు చెప్పండి ఎవటో ఫోన్ మీద చెప్పండి ఫోన్ మీద వద్దు తర్సనల్గా దర్శనల్ అక్కర్లేదండి ఫోన్ మీద చెప్పండి ఎవటో కాదు దర్శనల్ ఓకే చలో సో డిస్కస్ చేశాను పావు గంట డిస్కస్ చేసేప్పటికి అయిపోయిందా ఇంకా ఉందా అంటే ఇంకా ఉందండి పోన్ నా ఉన్నది అలాంటి పెట్టండి ఇంతవరకు జరిగిన దాని మీద నా అభిప్రాయం చెప్పంటారా కాదండి ఇంకా ఉంది ఇంకా ఏమున్నా అలాగే ఉంటుందా నా అభిప్రాయం విను ముందు నా అభిప్రాయం విను కాదండి నేను పూర్తిగా చెప్పలేదు నువ్వు ఇంక చెప్పబోయేది ఉంటుందో అలాగే ఉంటుంది ఐ నో దాట్ నాంతో నచ్చాతరి నచ్చప్రతిష్ట నువ్వు చెప్పేదానికి ఆది తుది మొదలు అన్నవి ఏం లేదు ఎందుకంటే నువ్వు పెద్ద మిథ్యావావుల్లో ఉన్నావు మిథ్యా ప్రపంచంలో బతికేస్తూ ఉన్నావు అన్ని మనస్సులో అనుకుని ఇంకా చెప్పక్కర్లేదు మీరు చెప్పిన దాని మీద నా అభిప్రాయం చెప్పండి చెప్పంటారా అని చెప్పండి చూడు నీ మనస్సు నేను గట్టిగా మోసం చేస్తుంది నీ మనస్సు నీకు భయములను సృష్టించి నీకు అందజేస్తోంది వాటిని నువ్వు అందుకుని భయపడితో బతుకుతున్నావు నీ మనస్సు నీకు భ్రమలను కల్పించి నీకు ఇది లేదు అది కావాలి అది లేదు ఇది కావాలి అనేటువంటి కామనలను సృష్టించి నీకు అందజేస్తోంది అవన్నీ నెట్టికెత్తుకుని నీవు అజ్ఞానంలో బతుకుతున్నావు నీవు చెప్పిన కథ అంతా కూడా కొడక్కి దాంట్లో ఏమీ స్థానం లేదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా చేయాల్సింది ఏమీ లేదు నువ్వు చెప్పిన కథ విషయమై చేయాల్సింది ఏమీ లేదు కేవలము ఇదంతా కూడా నీ భ్రమ అని నీవు తెలుసుకుని ఉంటాయే తెలుసుకుని ఏం చేయబట్టాలి ఇంక చేయాల్సింది ఏమి ఉండదు కదా ఆయన ఏం ఉండదు అది పాము కాదు అని తెలుసుకుని చేయాలి ఏం చేయక్కర్లేదు ఏం చేస్తావో అది ఆ తార్టీ తీసుకుని నెత్తి కట్టుకో ఏదో ఒకటి చేయ చేయాల్సిందేమి ఉండదు చేయాల్సిందేమి ఉండదు జ్ఞానము ఇట్ ఈస్ కంప్లీట్ ఇంకా తర్వాత ఏముండదు తర్వాత ఏదైనా ఉంటే ఇన్కంప్లీట్ అవుతుంది అది తెలుసుకొని ఉంటాయే యూ నో ఇట్ అండ్ దెన్ డూ వాట్ యూ విల్ నో ఇట్ అండ్ డూ వాట్ యూ విల్ కాదండి మరి వాడి మీద కంప్లై అదంతా కూడా అదంతా కూడా అన్రియల్ నువ్వు భ్రమలో ఉన్నావు కాదండి నీ భయాలు ఆ భయాలన్నీ నీ భ్రమ అవేమీ యథార్థం కాదు అయితే ఏం చేయమంటారు ఏం చేయాల్సిందే ఉండదు ఈ సత్యాన్ని నువ్వు బాగా మనస్సుకి తెచ్చుకో అని చెప్పి పంపించాడు ఇది మోస్ట్ డిజపాయింటెడ్ తెలుసు ఎందుకు డిసప్పాయింట్ నేను సొల్యూషన్ చెప్పాను కదా వై షుడ్ హీ బి డిసప్పాయింటెడ్ యునో వై బికాజ్ అతనికి ఆ సంసారము బాగా గట్టిగా మేరను పాటుకుని ఉన్నది సువిరూఢ మూలం సువిరూఢ మూలం అన్న అర్థం ఏంటంటే అనుభవ చెప్పాలి కదా ప్రాక్టికల్ లైఫ్లో పాదాత్మ్యము మమకారము కా ఈ మూడు కలిసి ఆ మూలము బలం చేసి పెడతాయి సంసార వృక్షం యొక్క వేళ్లను బలం చేస్తాయి ఏమిటో అవి తాదాత్మ్యము అంటే ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఇది ఇల్లు అంటే సంసారము కాదు ఇది నా ఇల్లు అంటే సంసారం తాదాత్మ్యము ఏమండి తాదాత్మ్యం ఎలా ఇప్పుడు ధనమునందు లోభము కలవాడి పరిస్థితిని మీరు పరిశీలించండి ధనమునందు లోభము కలవాడు తాదాత్మ్యం ఎలా ఉంటుందో చెప్తున్నా ధనాసక్తి కలిగి ఉంటాడు ధనమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు దానికోసమని ధనాన్ని బాగా చేస్తారు ఏదో ఏవో పనులు చేసి ధనాన్ని ప్రోగు చేస్తారు ధనాన్ని ప్రోగు చేయటానికి అనేక ఉపాయాలు ఉంటాయి లీగల్ మీన్స్తో ప్రోగు చేస్తారు అనేక సందర్భాల్లో ఇల్లీగల్ మీన్స్తో కూడా ధనాన్ని ప్రోగు చేస్తూ ఉంటారు సో బాగా ధనాన్ని మూట కడతాడు హృదయబిగినస్తో చూచి కొంత మోసం కొంత సత్యం చేసి మూట కడతాడు మూట కట్టి ఈ ధనము స్వామిని నేను ప్రభువును నేను అనుకుంటాడు ఐ ఆం ఎమ్మెల్యే నాయ దాన్ని తాదాత్మ్యము అంటారు దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్ విత్ ది మనీ ఐఆమ్ ఎమ్మెలియ నాయ దాని తాదాత్మ్యము అని అంటారు ఏమండి తర్వాత ఆ తాదాత్మ్యం వల్ల ఈ డబ్బంతా కూడా నాదే అనే మమకారం తెలుతుంది తాదాత్మ్యానికి తోడుగా ఉంటుంది తర్వాత మరింత ధనం ఉండాలి అనే కామన బయలుదేరుతుంది అప్పుడు ధనమును సంపాదించనము అవసరము ధనము సత్యము అది అవసరం ఇంత చాలా ఎక్కువ ఉండాలి అది నాకు ఉన్నది ఇంకా నేను ఎక్కువ చేసుకోవాలి ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతియే దీంట్లో మిథ్య ఏమీ లేదు అసత్యం ఏమీ లేదు అనేటువంటి తాదాత్మ్యంతో మమకారంతో ఇదంతా నా సొమ్ము నా డబ్బుతోటి బతుకుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా తాదాత్మ్యంతో బతికేవాడికి కామన పెరుగుతుంది కామన ఎలా ఉంటుంది మనం డబ్బుని అలా పెట్టుకుని అలా ఉంటే కూర్చోకూడదు దాన్ని ఇన్వెస్ట్ చేసి మరింత దాన్ని పెంచే ఉపాయం చూసుకోవాలి ఇన్ఫ్లేషన్ ఉంటుంది డబ్బుకి మీరు ఏమీ చేయకపోతే జస్ట్ అలాగే కూర్చోబెట్టారనుకోండి దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కదా కాబట్టి ఈ ఏడాది పది లక్షలు ఉందనుకోండి ఈ పది లక్షలు మనకి సరిపడతాయిలే అనుకుని మీరు పెట్లు పెట్టి కూర్చున్నారనుకోండి మళ్ళీ ఏడాది అయ్యేప్పటికీ అది పది లక్షల విలువ తొమ్మిది లక్షలు అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఈ పది లక్షలని అది తొమ్మిది లక్షలు అయిపోకుండా కాపాడాలంటే పదిహేను లక్షలు చేయాలి పదిహేను లక్షలు చేయాలంటే ఏదో చేయాలి ఆ పద్ధతిలో కొంత అధర్మం ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ధర్మం అంత ధర్మంగానే ఉండాలంటే మనం సంపాదించడం సంభవం కాదు ఎంతో కొంత అధర్మాన్ని కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు ద ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ మనం పదిహేను లక్షలు చేసినప్పుడు ఒక లక్ష వెంకటేశ్వర స్వామికి ఇస్తాం కదా సమస్య ఉంది ఆయన వడ్డీ కాసుల వాడు ఇలా వాడు ఈ కథలు ఇలాగంటే వాల్యూస్ని నాశనం చేసి పెట్టే ఈ కథ ఉదారత తర్వాత నిర్లోభత నిష్కామత మొదలైన వాల్యూస్ అవన్నీ గాలికిపోయే ఈ కథల మూలం కాబట్టి కొంచెం ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే అధర్మం లేకుండా వ్యాపారం ఎలా చేస్తారు ఎవరికైనా ఈ లంచం ఇచ్చి ఇచ్చే చోట లంచం ఇవ్వాలి పుచ్చుకున్న చోట మోసం చేసిన మోసం చేయాలి దాంట్లో తప్పేం లేదు అనేటువంటి నిర్ణయంలోకి వస్తాడు అలా చేస్తూ ఉంటాడు పైగా ఇతరులతో ఎలా చెప్తాడంటే అలాగే చేయాలమ్మా వ్యాపారం అంటే అలాగే ఉంటుందని చెప్తాడు దిస్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ సత్యం ఎలా ఉంటుందో తెలిసిన धना भूमौ पशवच गोष्ठे नारी गृहद्वासुताशा देहशातालोकमागे धर्मु गति जीव एक नोश्लोतम भारत जीव एक गति अकेला जाता है उड़ जाएगा हंस अकेला జీవుడు ఎగిరిపోతాడు ఒంటరిగా ఎగిరిపోతాడు వీడికి తోడు ఏమొస్తుంది ధర్మాధర్మములే తోడుగా వస్తాయి కాదండి వీడు బాగా మూట కట్టాడు కదా డబ్బుని డబ్బుని మూట కట్టాడు కదా ఇప్పుడు మీరు డబ్బు మూటకట్టి అమెరికా వెళ్ళారనుకోండి ఈ డబ్బు అంతా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డాలర్ల మీకు మార్చి కానీ డబ్బును మూటకట్టి స్వా పరలోకానికి వెళ్ళారనుకోండి ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది బ్యాంకులోనే ఉండిపోతుంది ధనాని గేహే ధనాని భూమౌ నేల మీదనే అంటే పృథ్వీ లోకంలోనే బ్యాంకులోనో లేకపోతే వీడు ఎక్కడైనా దాచిపెడితే అక్కడో అక్కడే వెళ్ళిపోతాయి తర్వాత వీడు పశుసంపద అంటే గుర్రాలు ఆవులు బర్రెలు మొదలైన వాటిన నుంచి పోగిస్తాడు అవి ఎక్కడ ఉంటాయి అవి పశువశ గోష్ఠే అవి ఆ పశువు శాలు ఉంటుంది పశువుల కొట్టం ఉంటుంది అక్కడే ఉండిపోతాయి వీటితో పాటు అవి ఏం రావు ఆ డబ్బు రాదు ఈ పశువులు రావు నారీ గృహద్వారి భార్య ప్రియురాలు ఎక్కడి వరకు వస్తుందో తెలిసినా వీడి బాడీని మోసుకుపోతున్నప్పుడు సింహద్వారం దాకా వచ్చి సాగినంత ఆవిడ లోపలికి వెళ్తుంది అంటే దుఃఖిస్తుంది కదా ఆయన అనేక హేతువులు ఉంటాయి ఒకటి వియోగము దుఃఖహేతువు రెండు ఆ సందర్భంలో దుఃఖించటము స్వామాజికమైనటువంటి సంప్రదాయము అప్పుడు నవ్వితే బాగుండదు నాతో ఎవరో చెప్పారు పెద్ద ఆయన ఎనభై ఏళ్ళైన ఆయన స్వర్గస్థులయ్యారని చెప్పారు అవులాగండి చాలా బాగుంది అన్నాను నేను అన్న తర్వాత తల ఓ అతను ఇలా చెప్పకూడదుగా మనం అలా చెప్పకూడదు ఏమనాలి దుఃఖించాలి అని వెంటనే నాలుగు గట్టిగా ఖర్చుకుది మళ్ళీ అయ్యో పాపం దుఃఖే అది దుఃఖించాలి కొంత దుఃఖమో కలిగింది ఎందుకంటే ఆయన సజ్జనుడు నేనంటే చాలా ప్రీతి చూపించేవాడు పాపం ఆయన లేకుండా అయ్యాడు మనల్ని ప్రేమించే ఓ లేకుండా పోయాడే అని దుఃఖమో సమాజంలో దుఃఖించడం సందర్భం కాబట్టి ఇలాగే ఉంటాయి సమా ఇలాగే నారీ బృహద్వారి కొడుకులు కొని కొడుకులు దగ్గరికి వస్తారు కదా అంటే సుతా శ్మశానే శ్మశానం దాకా వస్తారు ఖాయంగా వస్తారు అక్కడ ఒక గుండు గేయించుని వెనక్కిపోతారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ హడావిడు వాళ్ళకు ఉంటున్నాయి సుతా శ్మశానే పోతే కడుపులో నక్క నక్కలాడుతూ ఉంటుంది ఇంటికి పోతే కొంత భోజనం చేయించనే హడావిడు ఇంటికి పోతారు దేహస్థితాయాం కొని వీడు ప్రేమించిన దేహం వీడితో పాటు వస్తుందంటే అది ఆ కట్టెల మీద ఉండిపోతుంది వీడు ఉడిజాయగా హంస అకేగా ఈ ఒక్కడు పోతాడు పరలోక మార్గంలో పోతూ ఉంటాడు వీడి వెనకాల వీళ్ళు ఏమీ రావు ధర్మాధర్మాలు మాత్రమే వస్తాయి వీడు కన్న కళలన్నీ కూడా కళ్ళలుగా మిగులుతాయి ఈ సత్యాన్ని తెలుసుకోలేక ధనమునందు ఆశ పెట్టుకుంటే ఇందాక నేను చెప్పాను చూడండి తాదాత్మ్యము మమకారము కామనా అనే మూడింటితో కూడి వారు సంసారంలో బాగా గట్టిగా దిగుసుకుని ఉంటారు సువిరూఢ మూల భోగముల ఎందు కూడా మీరు అలాగే వర్కౌట్ కూడా సో సంసారం వృక్షము మన హృదయంలో చాలా గట్టిగా పాదుకుని ఉన్నది ఇంకట్లో ఏమంటారో చూద్దాము అశ్వత్థం ఏనం యోక్తం ఇది అశ్వత్థ వృక్షము పైన చెప్పినటువంటి సంసారవృక్షము సువిరూఢమూలం సుష్ఠు విరూఢాన్ని విరోహంగతాన్ని మూలాన్ని ఎతం ఏనం సువిరూఢమూలం కాబట్టి సంసారమైన వృక్షము తల గట్టిగా వ్రేళ్లను పాతుకొని ఉన్నది ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అయితే ఇంత వర్ణన చేసిన తర్వాత సంసార వృక్షాన్ని ఇప్పుడు దీన్ని మీరు యూ హ్యావ్ టు గట్ రిడ్ అస విషవృక్షం అది కదా అది దాన్ని నరికి పారేయాలి అంటే మీరు కట్టిపుచ్చుకున్న చెట్లు నరకమని కాదండో అలా తీసుకునే ఎందుకంటే భారతదేశంలో చెట్టుని బతకనివ్వరం చెట్టుని ఏదో రకంగా కొమ్మలు కోసేయటము ఆకులు కోసేయడము కొమ్మలు విడిచేయటము లేదా మొత్తానికి నరికేయడము ఏదో ఒకటి నరికేస్తే కానీ నిద్ర పట్టడం ఇక్కడ మన శివానంద ఆశ్రమానికి వచ్చే దాటిలో ఆ మణుకు తిరుగుతోనే కుడివైపున వచ్చేప్పుడు సీమ చెట్టు ఉండేది మంచి గట్టి మ్రాగుతోటి సీమ చెట్టు ఉండేది సీమ చెంత కాయలు కూడా కనబడేవి అప్పుడప్పుడు సీమ చెంతకాయలు బాగా ముద్దినవి అదో ఒక విలక్షణమైన రుచి కూడా వాటికి ఉంటుంది పక్షులు వచ్చి ఆ కాయల్లో లోపల ఉన్నటువంటి ఆ పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండేవి నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండే వాటికి నేను నాలుగు మాసాలు ఎక్కడికో పోయి వచ్చేప్పటికీ చెట్టు లేదు నాకు కళ్ళు తిరిగినంత పని అయింది అయ్యో ఇక్కడ సీమ చెంత చెట్టు ఉండాలి ఏమైపోయిందర్రా నేను మిస్ అయ్యానా అని వెతుకుతూ ఉంటే ఆ మ్రాను కనపడేది ఇలాగ కోసి ఉన్నది ఇలా యాంగులర్గా కోసేసి ఉన్నది మ్రాను ఎందుకు కోసేసినట్టు దాన్ని అది ఎవరికే అడ్డు రాలేదు ఏమీ రాలేదు అడ్డు వచ్చినట్లయితే మ్రాను తో సహా తీసేసి అక్కడ ఏదైనా పెడితే అడ్డు వచ్చిందనుకోవచ్చు రాను అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎందుకు ఎవడో ఆ బ్లేడ్ పెట్టి కోసేసారు కానీ బ్రహ్మాండమైన చెట్టు సేమ చెద్ద చెట్టు కొమ్మలు అడ్డొచ్చినప్పుడు కొమ్మలు విరుస్తూ సరే కానీ లేకపోతే అడ్డొచ్చిన కొమ్మలు విరిచారని నేను అనుకునేవాడి కానీ చెట్టే కోసేశాను అలాగే తీసుకోవద్దు ఇది లిటరల్గా అలా తీసుకునేది కాదు ఇది మనం బయట ఉన్న చెట్లని వేటిని కూడా భగ్నం చేయకూడదు చేతనైతే ఇంకో నాలుగు చెట్లని కంచాలి ఇది సంసారం చెట్టు లోపల ఉన్న చెట్టు ఈ విషవృక్షాన్ని దీనికి అశ్వత్థం పేరు మీరు దీన్ని పొలగొడితే ఈరోజు మీరు పోలగొడితే రేపు మీరు సంసార బంధం నుంచి విముక్తులై జీవన్ముక్తులై ఉంటారు ఈరోజు రోజు దీన్ని కూలపొట్టకపోతే రేపు అది ఎలాగూ ఉండదు అదే కూలిపోతుంది అప్పుడు సంసారం దుఃఖం అలాగే మిగిలి ఉంటుంది దానికి అశ్వత్థం స్వపర్యంతం నటిష్టతి ఇది అశ్వత్థం ఇది చెట్టు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ సంసారం అనే వృక్షము ఇది కళ్ళ నిత్య కానీ మన మనల్ని గట్టిగా బంధిస్తోంది అది మన హృదయంలో బాగా మ్రేళ్లను పాదుకొని ఉన్నది ఇప్పుడు గ్రంథి అంటారు గ్రంథి దేహంలో గ్రంథి వచ్చిందనుకోండి శరీరంలో గ్రంథి వస్తే దానికి క్యాన్సర్ అని పేరు హృదయంలో గ్రంథి వస్తే దానికి సంసారం అని దేహంలో గ్రంథి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో హృదయంలో గ్రంథి డబుల్ దుఃఖాన్ని కలిగిస్తుంది దేహంలో గ్రంథి వస్తే దానికి ఏదో కొంత వ్యవస్థ చేయవచ్చు ఎప్పటికైనా ఈ దేహం పడిపోయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అయితే చాలు ఇదేమీ ఇంతకాలమేం బతకక్కల్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఏదో ప్రశాంతంగా జీవిస్తూ మనం మన సాధన చేసుకుంటూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ బతికితే సరిపడుతుంది ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు కాబట్టి హృదయంలో ఏర్పడినటువంటి ఈ వృక్షము అశ్వత్థ వృక్షము ఇది చాలా మహాదుఖాన్ని కలిగిస్తుంది దీన్ని మనం ఆ హృదయంలోంచి పీకవతల పారవేయాలి దాన్ని ఒక శస్త్రముతో గొడ్డలి గొడ్డలి కానీ లేకపోతే రంపం ఒక శస్త్రముతో ఈ అశ్వత్థమైనటువంటి ఈ సంసారం అనే వృక్షాన్ని నరికి పారవేయవలెము ఛత్వా అంటున్నాడుగా అసంగ శస్త్రేణ దృఢేన చెత్వా ఆ శస్త్రము కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం గట్టి అవసరం దృఢమైన శస్త్రము ఆయుధం ఎందుకని సువిరూఢ మూలం ఇది హృదయంలో ఈ సంసారం అనే చెట్టు గట్టిగా పాడుకొని ఉన్నది కనుక దీన్ని పై పైన ఇలాగ దెబ్బలు కొడితే అది పోదు కొంచెం గట్టిగా దాన్ని మనం దాన్ని నరకాల్సి ఉంటుంది అక్కడ భాషలో కొంచెం కాలు కాఠిన్యం కనపడుతుంది పారుష్యం కనపడుతుంది అది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఫిజికల్గా నరికిదేమీ లేదు ఆ పాదుష్యము యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ సంసారం అనే వృక్షాన్ని అలాగే అట్టపెట్టుకోవడం తెలివితేటలు కాదయా దాన్ని నరికే ప్రయత్నం చేసుకో కాదండి దేవుణ్ణి మేము బాగా ఆరా మీ దేవుడు ఆరాధన కూడా తర్వాత చదువు కానీ ముందు దీని సంగతి చూడు మరి దేవుడి మాట తత్పదం తత్పరిమార్జిత ముందు దీని సంగతి చూడవయా ఇప్పుడు బ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మాకు భగవంతుడి గురించి ఉపదేశించమంటే ఆయన అష్టవిధ చారిత్రం ఉపయోగించ ఉపదేశించాడు వీళ్ళు ఓపిక్గా విన్నారు అష్టవిధ చారిత్రం అంటే ఆయన మళ్ళీ అప్పుడు మాకు దేవుడు మాట ఏంటి దేవుడు కాదుగా ముందు దీని సంగతి చూడు కాదు మరి మాకు దేవుడు దొరకాలి కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి ఈ ఎనిమిది లక్షణములు నీకు లభిస్తే అదే దేవుడు దొరకడం అనగా అదియే కాబట్టి దేవుడు దొరకడం వేరు సంసార వృక్షాన్ని తెల్లగించడం వేరు కాదు సర్పము మిథ్యాన్ని తెలియడం వేరు రజువు యొక్క యథార్థతను తెలుసుకోవడం వేరు కావు సర్పమిథ్యాత్వాన్ని తెలియడంతో మీకు దాని యథార్థ జ్ఞానం కలిగిపోతుంది అంతేకాదు యథార్థ జ్ఞానం కలగడానికి మిథ్యాత్వ నిశ్చయము ప్రీ కండిషన్ ఇట్స్ ఎ ప్రీ కండిషన్ విశ్యాత్మ నిశ్చయం లేందే సర్పమిాత్మ నిశ్చయం లేందే మీకు రద్దు యథార్థ జ్ఞానము కలుగనే కలుగురు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే ఈ సంసార వృక్షమును మీరు హృదయము నుండి పెళ్ళగించవలను యూ హెవ్ టు డూ దాట్ అయితే ఇక్కడ మేము వేదాంతంలో ఏం చేస్తామంటే చాలా ఉత్సాహంతో వర్ణించేస్తాం సంసార వృక్షాన్ని ఎంత ఉత్సాహంతో వర్ణించే మూడు క్లాసుల నుంచి వర్ణిస్తున్నాను నేను మూడో నాలుగో ఇది వర్ణించేప్పటికీ ఎటువంటి ఫీలింగ్ వస్తుందంటే అయ్యో మన వల్ల కాదురా అనే ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగ్ రాకూడదు ఎలాంటి ఫీలింగ్ రావాలి దీన్ని దీని సంగతి మనం చూడాలి అనే ఫీలింగ్ రావాలి మిమ్మల్ని భయపెట్టడం కాదు దీని తాత్పర్యం మీకు ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ని అందజేయటమే దీనికి తాత్పర్యం టేక్ ఇట్ వేసే ఛాలెంజింగ్ అంతేగాని భయపడకూడదు పెద్ద ఓ నేను చూసిన దృష్టాంతం చెప్తున్నా ఓ మహాత్ము నుండి ఇవ్వడు ఆయన దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళి నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ముహూర్తం పెట్టండి అంటే తప్పే ఉంది ఇప్పుడు గృహస్థులు బిజినెస్లు చేసుకుని ధనాన్ని తప్పేం లేదు దట్ ఈజ్ ఆల్ ఫైన్ సో ఆయన రేపు అమావాస్య నాడు వర్జ్యము ఉన్న టైంలో వర్జ్యమో దుర్ముహూర్తమో ఉన్న టైంలో ముహూర్తం పెట్టాడు ఇదేమిటండి బాబు నాకే తెలుస్తోంది అమావస్య అని దుర్ముహూర్తం అని ఇటువంటిప్పుడు ఏంటని అడిగాడు అడిగి నువ్వు వర్జ్యం దుర్ముహూర్తంలో అమావాస్య నాడు బిజినెస్ దానికి వచ్చేటువంటి ఆటంకాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ధైర్యంతో ఎదుర్కొన్నట్లయితే మాత్రమే నీవు సక్సెస్ అవుతావు అంతేగాని మంచి ముహూర్తం అని మంచి శుభముహూర్తంలో స్టార్ట్ చేసి ఇంక ఇది సక్సెస్ అయిపోతుందో లేవు ఏమో కాళ్ళు కాల్చు కూర్చుంటే ఆ బిజినెస్ కొండక్కుతుంది కాబట్టి అమావాస్య నాడు దుర్ముహూర్తంలో స్టార్ట్ చేయి ఎన్ని ఆటంకాలు వస్తాయో రాని అసలు ముందు ఆరంభంలో ఆటంకాలు రాకుండా మీకు సక్సెస్ అనేది ఉండనే ఉండదు ఆరంభంలో ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలను అన్నిటినీ ఎదుర్కొని ఎదుర్కొని అప్పుడు మీ బిజినెస్ బాగా అటువంటి ఛాలెంజింగ్ స్పిరిట్ నీలో కలిగించటం కోసం నేను అమావాస్య నాడు దుర్ముహూర్తంలో నీకు ముహూర్తం పెట్టాను అని చెప్పాడారు ఆ రకంగా ఈ సంసారాన్ని గట్టిగా వర్ణించి ఇది మీ హృదయాల్లో చాలా గట్టిగా పాదుకుని ఉందని ఉంది ఉంది అని గట్టిగా చెప్పడం మనలో అటువంటి ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ని క్రియేట్ చేయటం కోసం చిత్రం ఏమిటంటే ఈ సంసారం మిథ్యా కళ్ళ అని ఎన్నిసార్లు చెప్పాను నేను ఒకసారి సార్లు చెప్పుకుంటాను కళ్ళ అయినది ఎంత బలమైనదైనా క్షణాల్లో పోతుంది అది యథార్థమైన వృక్షమైతే రంభాలు పెట్టిపోయాలంటే కష్టం కానీ అది కళ్ళ ఆ కళ్ళని తిరస్కరించటానికి ఏమీ కష్టం అక్కర్లేదు తెలుసుకుంటే సరిపడుతుంది అంచేతనే ఇక్కడ ఆయుధం ఎవరు తెలుసునా అసంగ శస్త్రేణ అసంగత అనేటువంటి ధర్మాన్ని తెలు అది తెలుసుకుంటే వస్తుంది అసంగతను సంపాదించుట అసంగత అనే దాని మనం కొంత విమర్శ చేద్దాము కాబట్టి అసంగత అనే ధర్మాన్ని తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే ఇంతటి భయంకరమైన సంసార వృక్షము మొక్కలు మొక్కలుగా కూలిపోతుంది లేకుండా అయిపోతుంది అది సంగతి ఐస్ ప్యాలెస్ ఐస్ ప్యాలెస్ అని కట్టారు ఐస్ ప్యాలెస్ ఎంతసేపు ఉంటుంది సూర్యుడు ఉదయిస్తూనే కరిగి మీరై ప్రవహించేసి లేకుండా అయిపోతుంది ఈ సంసారం వృక్షము ఆ జ్ఞాన యొక్క వెలుగులో క్షణం సేపు కూడా నిలబడలేదు కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఉత్సాహంగా ధైర్యంతో ఉత్సాహంతో ఈ సంసార వృక్షాన్ని మీరు ఎదుర్కోవాలి కట్టె మోపులు పట్టుకెళ్ళడం కాదు బ్యాటరలైట్ వేస్తే అదేమిటో పరిశీలించాలి దగ్గరికి వెళ్ళి కట్ చేసే ఇంతట్లోకి అదేంటి అర్వదలేదా కొంచెం దగ్గరికి వెళ్ళి చూడు బ్యాటరలైట్ వేయి పాము కానీ కాదు అలా ఉంటుంది సంసార వృక్షం కాబట్టి దీనికి అసంగ శస్త్రేణ దృఢేన చిత్ర ఇప్పుడు అసంగత టాపిక్ అయింది అక్కడికి మిథ్య అయింది ఇంక ఇప్పుడు ఆ మిథ్యను నిరోధించే ఉపాయము అసంగము అనే మళ్ళీ ఇదే నెగిటివే అసంగమనే ఉపాయము అసంగత అనే ఉపాయము మనకి బాగా అర్థం కావాలంటే సంఘం అంటే ఏమిటో తెలియాలి సంఘం నుంచి అసంగం వచ్చింది సంగము అసంగ అంటే సంగము లేనివాడు న విద్యతే సంఘ ఎస్య సహా తస్య భావ అసంగత ఈ అసంగత అనేదే ఒక శస్త్రము ఇప్పుడు అయితే అసంగ నా సంగ అసంగ అది ఏ శస్త్రము చూడండి సంగము అంటే తగులు కొనుట తగులు కొనుట అంటారు సంగము అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుంటారు పక్షులు ఆకాశంలో అవుతూ ఉంటాయి నేల మీద నూకలు కనపడతాయి వాటికి అప్పుడు ఓ పక్షి ఉంటుంది ఎవర మనం పక్షులు ఎప్పుడో ఆహారం కోసమే బయలుదేరుతాయి ఆహారం కోసం వెతుక్కుంటూ బయలుదేరాము మనకి నేల మీద నూకలు వెదకపోయిన తీగ కాలికి తెగిలినట్లుగా మనం అక్కడే ఉండి సానుక అని ఈ నూకలు కనపడుతున్నాయి రెండట పూజలు చేద్దాం అంటుంది ఓ పక్షి అప్పుడు ఓ పెద్ద పక్షి అంటుంది కొంచెం తెలియని పక్షి అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి గ్రామంలో అంటే నూకలు పారపోసుకుంటారు జనాలు ఎక్కడా అక్కడ కాబట్టి ఆ నూకలు ఉన్నాయి మనం వాటిని భుజించవచ్చు అడవిలో నూకలు నుంచి వస్తాయి ఎవడో చల్లి ఉంటాడు అడవిలోకి వచ్చి పని వచ్చి నూకలు చల్లేడు అంటే అదేదో మోసం అయి అని చెప్తాయి చెప్తే నువ్వు ప్రతిదానికి ఇలాగే అర్థం చెప్తావు ఎక్స్ట్రా కాస్టెస్గా ఉంటావు కడుపు నిండా భోజనం ఏం చేస్తుంటే నువ్వు చూసి సంతోషించలేకపోతున్నావు నోరు మూసుకో అని దాన్ని కూకలు వేస్తే ఆ పక్షిని అవన్నీ దిగుతాయి దిగుతోనే ఏమవుతుంది కాళ్ళు వాటి కాళ్ళు పక్షి కాళ్ళు కింద ఉన్నటువంటి పరచిన వల త్రాళ్లలో చిక్కుకుంటాయి దీన్ని స్థనంగా మూ ఉంటారు పక్షి కాళ్ళు ఎలా ఇలా ఉంటాయి అది ఇలా ఇక్కడవుతాడు ఇక్కడవుతాడు ఇక్కడ అవుతాడు ఇక్కడ అవుతాడు ఇక్కడవుతాడు చూపుకుంటాం అది తీర్దామంటే రాదు దాన్ని సరంగము అంటారు ఓకే ఓ చోట నేను చూశాను వాడు దొంగ కన్న కిటికీ తలుపుల్ని జాగ్రత్తగా తీసి లోపలికి దీపుతాడు గదిలోకి కన్నం వేయటం కోసం అయితే వీడు వస్తున్నాడని నేను ముందే తెలిసి ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అక్కడ సరిగ్గా వీడి దూకి చోట ఒక బకెట్టును ఆ బకెట్లో గమ్ము పెడతాడు అడుగులో కొంత గమ్ము వేసి పెడతాడు వీడి దొంగ జాగ్రత్తగా కిటికీ తలుపులను తీసేసి తెలివితేటలుగా లోపల నుంచి గడిపి గడ వేసిన కిటికీ తలుపులని తెలివితేటలుగా తీసేసి జాగ్రత్తగా దూతాడు దూపుతో చివరికి దూపుతాడు కిటికీలో ఆ రెండు కాళ్ళు వెళ్ళి బకెట్లో గమ్ములో పెడతాడు పడితే ఇంకా కాళ్ళు రావు అలాగే రేపటి ఉంటాడు అది అది సంగమం ఉంటారు సంసారం ఉంటే అలాగే ఉంటుంది అప్పుడు వాడు నడుస్తాడు ఎలా నడుస్తాడు ఇలా గెలుపుతూ ఉంటాడు బకెట్లతో సహా గెలుపుతూ ఉంటాడు అప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారు నువ్వు ఇక్కడ ఎన్నుకున్నావురా అది సంగమం ఉంటాయి సంగమం ఉంటే రాళ్ళలో కాళ్ళు పెట్టడం వంటిదో లేకపోతే గమ్ము బకెట్లో కాళ్ళు పెట్టడం వంటిదో లేకపోతే ఊబి ఊబి ఉంటుంది వచ్చేసారా ఊబిలో కాళ్ళు దిగుతాయి మోకాయ వరకు ఊబి ఉంటుంది అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ఊబిలో గింజుకుంటూ ఉంటాడు ఊబిలో గింజుకుంటే ఏముంటుంది కొంచెం కిందకి దిగుతూ ఉంటాడు సంస్కారులు ఇలా ఉంటారు ఊబిలో ఉంటారు నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా కొడుకు నా కోడలు నా మానవడు అనే ఊబిలో ఉంటారు ఆ ఊబిలో ఉండగా ఆ ఊగిలో ఉండి గింజుకుంటూ ఉంటాను గింజకోవడం అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆయన నాతో చెప్పాడు మా మనవన్ను ఐ గ్రాండ్ పా కిస్ ఫైర్ క్యూ డోర్ నూ అన్నాడండి చెప్పాడు దాన్ని గింజుకోవడం అంటారు మనవడు చెప్పాడు తతా నీకు తెలియదు మార్మల్ స్కూల్పోమని మనవడు చెప్పాడు అంతల్లాగా మనవడితోటి వీడిని పెట్టుకోమని చెప్పింది ఎవడు యూ షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ సో మచ్ కదా పిల్లలు ఏదో ఉంటారు వాళ్ళతో అంతల్లా ఇన్వాల్వ్ అయితే ఏం చెప్తాను ఏ తాత షటప్ అంటాడా అండ తాతా అండవు ఏ గ్రాండ్ పా ఈ రోడ్డు నచ్చిపోయాడు అంట అంటే వీడి ఈ అహం దెబ్బతింటుంది దాన్ని గింజుకోవడం అంటారు అంటే సంసారం ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్తున్నా సంసారంతో పెద్ద ఎక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు కోడల పిల్లని మీరు కనుక శాసించే ప్రయత్నం చేశారనుకోండి ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావు ఆ డ్రెస్సులు శాసించే ప్రయత్నం చేశారనుకోండి అంటే అప్పుడు ఆవిడ భర్తతో చెప్తుంది రాత్రి ఏంటంటే మీ నాన్న కడుపు నుండి ఫోన్ చేసి ఖాళీగా కూర్చోవడం చేత చేత కదా ఆయనకి నేను వేసుకునే ప్యాంటు షర్టు గురించి ఆయనకి ఎందుకంటే ఇదే పరిశీలిస్తూ కూర్చున్నాడో ఏంటని కాబట్టి ఇన్వాల్వ్ అవ్వకూడదు అలాగ చేసుకోకూడదు అంటే నేను ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పారంటే ఆ పక్షులు వలలో చిక్కుకున్న తీరు ఈ దొంగ దమ్ము బకెట్లో చిక్కున్న తీరు దానికి తగ్గట్టుగా మనం ఎలా చిక్కుకుంటూ ఉంటామో సంసారంలో ఉన్న దానికి దృష్టాంతమే పెట్టాలి మనం గతానికి చెందిన వాళ్ళం మన దృష్టి ఎక్కడుంటుంది గతం నుండి ఉంటుంది పిల్లల దృష్టి ఎక్కడుంటుంది యువకులు పిల్లల దృష్టి ఎక్కడుంటుంది భవిష్యత్తులో ఉంటుంది దీన్ని తరాల అంతరము అంటారు జనరేషన్ గ్యాప్ కాబట్టి మనం ఏ మాట చెప్పినా గతకాలీనమైన వాసనల నుంచి పుడుతుంది ఆ మాట వాడు ఏ పని చేసినా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకు చేస్తుంది ఈ రెండింటికి పొంతన ఉదరదు అప్పుడు మనం సంసార దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది నా మాట కాదన్నారు వీళ్ళు అని అనుభవించాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఈ సంఘము ఈ సంఘ దోషము ఇదంతా కూడా భాష్యకారులు శంకరులు భజగోవింద శ్లోకాల్లో కళ్ళకు కట్టినట్టుగా నిరూపించారు వార్తాం పృచ్చతే కోపిన దేహే ఇంకా ఇంటి చూడునే పట్టుకు వెళ్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు వీడి గురించి పట్టించుకోరు కూడా పట్టించుకోరు నన్ను పట్టించుకోవటం లేదు వీళ్ళని వీడు దుఃఖిస్తూ ఆ దోషము వాళ్ళదా లేకపోతే ఈయనకున్న సంగ దోషమాది సంఘము దోషం పదిహేనో అధ్యాయంలో ఏదైనా ఒక దోషాన్ని సంసార దోషాన్ని బలంగా వర్ణించింది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే అది సంఘ దోషం ఇక్కడ అసంగ శస్త్రేణా అని చెప్పారు మళ్ళీ చెప్పబోతున్నారు కాబట్టి ఒక వ్యక్తితో సంఘము పెట్టుకుంటా వ్యక్తి నా కొడుకు నా కోడలు నా కూతురు నా అల్లుడు నా నా వంశము నా గోత్రము నా కులము నా ఇది అవి వ్యక్తి వ్యక్తితో పాటుగా ఇతరములు వంశము గోత్రము కులము ఇవన్నీ అవి వ్యక్తులు కావు వస్తువులు కావు ఐడియాస్ మీ విచిత్రం ఏంటంటే మిమ్మల్ని వ్యక్తులతోటి సంఘము వస్తువులతోటి సంఘము ఎంత గట్టిగా బంధిస్తాయో భావనలతోటి సంఘము అంతకంటే ఎక్కువ గట్టిగా బదిసిస్తాయి నా వంశము అన్నాడంటే వాడు ఖర్చు వాడు సంసారం వాడిని నా వంశము నా కులము నా వర్ణము నా వర్గము నా ప్రాంతము నా దేశము దేశభక్తి దానికి వ్యతిరేకం కాదు ఇది సో ఆ తాదాత్మ్యం సంఘదోషం అలా ఉంటుంది సుధైవ కుటుంబకం అన్నారు మనం మహర్షులు కాబట్టి ఇటువంటి భావనలతో తదాత్మ్యం చెందుట వాటి ఎందు సంగమును కలిగి ఉంటాం ఉండకూడదు ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుకున్నవాడు ఐడియలాజీగా ఉండకూడదు ఐడియలాజీ అయితే వాడికి ఆత్మస్వరూపం తెలియదు యూ హు బికమ్ ఫ్రీ ఎక్కడ ఆ పక్షి కాళ్ళు తగులుకున్నాయి చూడండి అలా ఉండకూడదు ఎక్కడ అలా తగులుకోకూడదు ఫ్రీగా ఉండాలంటే పక్షి కాళ్ళు ఆకాశంలో వెళ్తుంటే ఎలా ఉంటాయో అలా ఉండాలి తప్ప వలలో తగులుకోకూడదు కాళ్ళు గమ్ము బకెట్లో కాళ్ళు పెట్టకూడదు అలా ఉండాలి అసంగంగా ఉండాలి కాబట్టి సంఘము స్థానము ఒక ప్లేస్ ప్లేస్లో సంఘం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అంటే మీకు ప్లేస్ అంటే వాళ్ళ వాళ్ళ వాసనలను బట్టి ఉంటాయి మోస్ట్ లగ్జూరియస్ రిటైర్మెంట్ హోమ్స్ అని అనౌన్స్ చేస్తాడు కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుని అక్కడ మకాం పెడతాడు పెట్టి దుఃఖపడుతూ ఉంటాడు అక్కడికి వెళ్తే నేను సుఖపడతాను అనుకున్నాడే ఖర్చు పెట్టాడు ఒక స్థానం ఇంకో రకం ఉంది దీంట్లో కాశీలో మకాం పెడితే చచ్చిపోయినప్పుడు శివుడు వచ్చి చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అదే ఓకే తారక మంత్రం అంటే ఏమిటి ఓన్నమ శివాయ నీకు తెలుసు కదా మళ్ళీ శివుడు వచ్చి ఉపదేశించాడే నీకు ఎలా తెలిసింది తారక మంత్రం ఓన్నమ శివాయాన్ని నీకు ఎలా తెలిసింది మా గురువు గారు చెప్పారు బాగుంది నీ గురువు కదా మళ్ళీ శివుడు వచ్చి ఉపదేశించడం నీకు తెలిసిన మంత్రం మీద నీకు ఆ మంత్రాన్ని చెప్పిన గురువు మీద నీ నిష్ట ఏమైనట్టు మళ్ళీ శివుడు వచ్చి ఉపదేశించాలంటే శివుడికి ఇంకా పనేం లేదంటే అక్కడికో చచ్చిపోతున్న వాడు చెవులో ఉప్తూ ఉంటాడా ఎవరు చెప్పాడే లేదంటే తలా తోత కథల్ని పట్టుకుని అదే మతం అంటేను అంచేత ఏం చేస్తావు కాశీ కాశీలో రియల్ డీలర్స్ ఉంటారు వాళ్ళేమంటారు చిన్న సన్నటి గెది దానికి చిన్న కిచెన్ పెట్టుకుని స్టవ్ చోటు పెట్టి యాభై వేల రూపాయలు అమ్ముతారు యాభై లక్షల రూపాయలు అమ్ముతాడు వీడికి కొమ్ము ఉంటాడు ఎక్కడ గంగ ఒడ్డరు గంగ అసలు ఎప్పుడైనా చూసావా గంగ చేసి ఎలా ఉందోనో దాంట్లో చేతులు కొడుకుంటే ఆ చేతులను మళ్ళీ గట్టాలు వేసి పెడతా ఎప్పుడైనా గంగ చూశారా అసలు మీరు చూస్తే మీరు వస్తుంది మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్లో వన్ ఆఫ్ ది రివర్స్ ఇన్ ది వరల్డ్ టుడే దాన్ని బాగు చేయటానికి తలమూలకలు అవుతున్నారు అక్కడ ఆమె అమ్మగారు నరేంద్ర మోడీ గారునో అమ్మగారు కలిసి దాన్ని బాగు చేయడానికి తంటాలు పడుతున్నారు అడిగారు గట్టిగా అడిగారు ఎప్పటికి బాగుపడుతుందని మూడేళ్లకి ఏమైనా కొంత మార్పు కనపడితే కనపడవచ్చని చెప్పింది మూడేళ్ళు అంటే ఇంక రాత్రి వాళ్ళు యాభై వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టి రాత్రి వాళ్ళు కష్టపడితే మూడేళ్లకి ఏదైనా ఒకసారి మార్పు కనపడవచ్చు అందే అంటే దాన్ని బట్టి ఏ లెవెల్కి పొల్యూట్ అయ్యిందో నువ్వు ఉంది చూడండి అంటే లేదు గంగ పొల్యూట్ అవ్వదంటాడు ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని గంగ పొల్యూట్ పొల్యూట్ అవ్వదు నువ్వు వెళ్ళి చూస్తే దొరుకుతుంది పొల్యూట్ అవుతుందో అవుదా కాదు గంగ నీరు శుద్ధి తీసుకురా నీ పోయి దు గ్లాసులో పోయి కింద గంగ నీళ్ళు దాంట్లో నేను కొంచెం మురికి నీళ్ళు పోస్తాను ఏమవుతుందో చూడు ఏం కబుర్లండి కాబట్టి అక్కడికి వెళ్తే దేవుడు ఏదో చేసేస్తాడు ఇక్కడ ఉంటే దేవుడు మనకి లేడు నేను నా పాఠం ఇలాగే ఉంటుంది నేను సూపర్ సిచ్యుషన్స్ నేను లెక్క చేయను మీరు కొంచెం మరి సిద్ధపడి ఉండాలి నేను కొంత అతిగా మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు ఒక స్థానము నందు సంఘము తగ్గదు పేరుతో హృషికేశ్ దేవుడి దగ్గర అవుతాడు రార్ ఇజ్ అ రీజన్ టు గోటు హృషికేశ్ యుద్ధం దేర్ ఇజ్ అ రీజన్ టు గోటు కాశీ యుద్ధం కాశీ వెళ్ళడం హృషికేశ్ వెళ్ళడం కాదు ఇప్పుడు మనం చేయాల్సిన ఆత్మస్వరూపనిష్ఠులై ఉండడం ఎక్కడున్నారో అక్కడ కాబట్టి స్థానమునందు సంఘము ఉండరాదు వ్యక్తిపై సంఘము ఉండరాదు వస్తువుపై సంగము ఉండరాదు వస్తువుపై నేను ఇంతదాకా చెప్పనే లేదు మళ్ళీ క్లాసులో చెప్తా రేపు చెప్తా